దీనికి జిడ్డు కృష్ణమూర్తి గారు డే డ్రీమింగ్ అని పేరు పెట్టారు ఈ మెడిటేషన్ ఈ ఇలాగంటి మెడిటేషన్ చేయటం వల్ల మీ మనస్సుకి శ్రమ తగ్గుతుందా పెరుగుతుందా ఇలాంటి మెడిటేషన్ వల్ల ఉపయోగం లేదు అయితే ఒకప్పుడు ఒక అభిప్రాయం ఏమంటే సరే భార్య నా భార్య నా పిల్లలు అలా కొడుకు ఏం చేస్తున్నాడో కూర్చున్నాడు అంతకంటే ఇది బెటర్ ఏమీ సందేహం లేదు దారి కంటే కొత్తలే అది మరీ స్ట్రెస్ ఎక్కువ పెట్టేస్తుంది అది ఇది అంత స్ట్రెస్ ఉండదు దీంట్లో ఏదో కొత్త గొప్ప స్ట్రెస్ తగ్గినా కూడా మరి ఆశ్చర్యపడక్కర్లేదు కానీ మరి జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మేమీ పరిగణనలోకి తీసుకోరు వాళ్ళు సెటిస్ఫై యూ డోంట్ ఫైండ్ ఎనీ మీనింగ్ అనేది త్రో ఇట్ అవే కొంచెం జనరస్గా ఆలోచించి ఓ కొంత మీనింగ్ దాంట్లో మనం చూసి ప్రయత్నం చేద్దాము అని నాలాంటి పుట్టుబాడు ఏదైనా చేస్తే చేయాలి కానీ వాళ్ళు అదేమీ చేయరు కాబట్టి మీకు ఆ రకమైన ధ్యానంలో ప్రసన్నత ఓ పిసర్ వస్తుంది సంప్రసన్న రాదు సంప్రసన్న రావాలంటే మీరు థాట్లెస్ స్టేట్లో ఉండాల్సిందే సెకండ్ మూడవది సంప్రసన్న అంటే వేదాంత క్లాస్లో మీరు సంప్రసన్న లేదంతా క్లాసులోనే కాకుండా మీరు ఇంటి దగ్గర మనన గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా రామతీర్థ ఇత్యాది గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదువుతున్న సందర్భంలో ఈ విద్యార్థి ఈ మూడు మినహాయిస్తే మూడు ఉన్నాయి సంప్రసన్నహా మూడు తప్పించి మనస్సుకి ప్రశాంతినిచ్చి ఇది నాలుగో సందర్భం లేదీ సృష్టిలో మీకు మనస్సుకి ప్రశాంతి లేకుంటే మీరు స్ట్రెస్ అవుట్ అయిపోతారు మీకు తెలియకుండానే మేము స్ట్రెస్ అక్యూములేట్ అయిపోతుంది మీకు తెలియదు ఆ సంగతి ఎదరవాడికి తెలుస్తుంది ఆ స్ట్రెస్ అక్యూములేషన్ ఒకసారి స్ట్రెస్ అక్యూములేట్ అయిందంటే యూ విల్ బీ ఫాల్టరింగ్ అండ్ మీ ఆరోగ్యం శరీరారోగ్యం దెబ్బతింటుంది తర్వాత మీ మానసి మనస్సు ఫంక్షన్ కూడా కుంటు కుంటు కాబట్టి అది సంప్రసన్న టాపిక్ కాదు ఇది అయినా కూడా నేను చెప్పాలని చెప్పాను సో ఈ నిద్రలో వీడు సంప్రసన్నహ ఇప్పుడు స్వప్నన్న విజానాతి ఆ సంప్రసాద స్థితిలో ఉన్న వీడు స్వప్నాన్ని చూడటం లేదు కూడా చూడటం లేదు జాగ్రత్త చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే స్వప్నన్న విజానాతి అంటే చాలు ఎందుకంటే వీడి జాగ్రత్త స్వప్నమే వీడు కూర్చుని నా బ్యాంక్ అకౌంటు నా భార్య నా పిల్లలు అని వీడు ఆలోచిస్తూ ఉంటాడు దాన్ని స్వప్నం అంటారా విజ్ఞానం అంటారా ఏమంటారు దాన్ని స్వప్నమే మనం చూసే మనలోకి రాదంతా కూడా స్వప్నం చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు వాయువు వీచుతోంది అంటే అది మరీ అంత స్వప్నం కాదు దాంట్లో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ రియాలిటీ ఇస్తే వ్యవహారికంగానైనా ఒక కొంత రియాలిటీ ఉన్నది ఎందుకంటే సూర్యుడు చంద్రుడు వాయువు ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క విభూతు ఆ రకంగా మీ ఒక్క పిసరు మీరు శ్రద్ధ పెట్టగలిగితే మీ మనస్సును ఈశ్వరుని వైపుకి తీసుకెళ్లగలుగుతాయి కనుక సత్యానికి దగ్గరకు తీసుకెళ్తాయి కనుక వాటి ఎందు కూడా ఒక సత్యము యొక్క పాలు ఒక పెర్సంటేజ్ ఉంది వాటిలో వెరాజ నా ఇల్లు నావాకిలి అహమ్మ దీంట్లో అది నూటికి నూరు రూపాళ్ళు స్వప్నం దాంట్లో నయా రూపాయలు నయా పైసా వంచు సత్యం కూడా లేదు కాబట్టి వీడు జాగ్రత్త అవస్థలో ఉన్నా స్వప్నాన్నే చూస్తున్నాడు స్వప్నంలో ఉన్నా స్వప్నాన్ని చూస్తున్నారు రెండింటితోటి ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు కానీ ఇప్పుడు మాత్రం అవేమీ లేవు వీడే ఆత్మాత్మ అంటే ఏమైంది అక్కడికి ఏ జీవుడు జాగ్రత్త అవస్థలో అక్షి పురుషుడుగా చెప్పబడినాడో ఏ జీవుడు స్వప్నావస్థలో మహిమగలవాడుగా చెప్పబడ్డాడో అదే జీవుడు ఇంకొక అవస్థను పొంది ప్రసన్నుడైనాడు అని చెప్పబడ్డాడు ఏమన్నా ఈ పాఠం ఎలా ఉందండి పర్ఫెక్ట్గా లేదు ద్వైతాచార్యులు చెప్పే పాఠాలు ఇలాగే ట్గా ఉంది ద్వైతం అలాగే ఉంది పెర్ఫెక్ట్ ముంచేతనే రెవల్యూషనరీ థింకింగ్ చేసి వాడికే అద్వైతం అందుబాటులోకి వస్తుంది మామూలుగా నలుగురు నడిచే బాటలో నడిచి వాడికి అద్వైతం ఎక్కడ దొరుకుతుందండి ఇప్పుడు దారి తీయరా అంటే ఏదో ఎదుర్కొన్న దారి అప్పటికే తీసిన దారి ఉంటేనే వీడు దారి తీస్తాడు వాడికి అద్వైతం అక్కడ నీరు వస్తుంది రాదు దారి తీయరా అంటే దూసుకుపోతే వాడు దారి వాడే హీ మేక్స్ హిజోన్ పాత్ వాడికి తెలుస్తుంది అద్వైతం కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పింది ఇంట్లో పెద్ద అతి తెలివితేటలు ఏమక్కర్లేదు పెద్ద పాండిత్యం ఏమక్కర్లేదు కొంత గడుసుధనం ఉంటే చాలు మాట చెప్పే గడుసుదనం ఉంటే రోజు గడిచిపోతుంది కాబట్టి ఇది జీవుడే తస్యవచ అపహతపాత్మత్వాది దర్శయతి ఏ తదృతం అభయం ఏ త్రహ్మ ఇది ఇలాంటి వాక్యాలు ఉన్నాయి ఆయన ఏష ఆత్మ అని ఊరుకోలేదు ఆయన ఏమన్నాడంటే ఏష ఆత్మ ఏ తదయం అమృతం ఏ బ్రహ్మ అని కూడా అన్నాడు ఇది ఆత్మ అని ఊరుకుంటే అయిపోయాడు మనం తగ్గ జతులు దొరుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు జీవుడు ఉన్నాడు జాగ్రత్త స్వప్నం సూషిస్తుంది ఆయన ఏమంటున్నాడంటే ఈ ఆత్మ ఏ ఆత్మ అయితే అక్ష పురుషుడో ఈ ఆత్మ అయితే స్వప్నే మహీయమానశ్చరతి స్వప్నంలో గొప్ప మహిమను ప్రదర్శిస్తూ తిరుగుతున్నాడో సంచరిస్తున్నాడో ఈ ఆత్మ సంప్రసన్నుడో సమస్తుడో అంటే అస్తమించిన వాడే ఆ ఈ ఆత్మ అపహతపాత్మ ఆ ఈ ఆత్మ అభయం ఆ ఈ ఆత్మ బ్రహ్మ ఆ ఈ ఆత్మ అమృత అని చెప్పాడు ఎలాగ ఇప్పుడు సో పూర్వపక్ష ఏమంటాడు ఈ ఆత్మ జీవుడే మరి జీవుడికి అపహత పాత్మ అంటే జీవుడికి దృష్టిలో అపహత పాత్మ అన్నది అమృతం అంటే వీటికి చచ్చిపోడదు కదా చచ్చిపోయినా మళ్ళీ స్వర్గానికి వెళ్తున్నాడుగా చచ్చిపోయినట్టు కాదుగా కాబట్టి అమృతమే అభయం ఎక్కడ గుర్తుందంటే అవును మరి దేవుణ్ణి ఆరాధించుకుంటే వైకుంఠానికి వెళ్తే ఇంక భయమే ఉంది అభయం అంటే బ్రహ్మ అవును మరి బ్రహ్మ అంటే గొప్పది సంస్కృత భాషలో మీరు దేన్నైనా సర్దుబాటు చేసుకోవచ్చు సంస్కృత భాష అక్కర్లా ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా క్యాస్ట్ మనం క్యాస్ట్ని మాట్లాడొచ్చా మాట్లాడకూడదా దాన్ని మీరు ఎలా కావాలంటే ఎలా చెప్పచ్చు క్యాస్ట్ ప్రమోట్ చేయకూడదు కానీ సామాజిక వర్గాన్ని మాత్రం ప్రమోట్ చేయొచ్చు ఉంటాడు ఏదేమిటి అర్థం దానికి మతం ప్రమోట్ చేయకూడదు కానీ సెక్యులరిజం ప్రమోట్ చేయొచ్చు ఉంటాడు అదే దాని పేరే అవ్వ పేరే ముసలం అటు తిప్పి ఇటు ఈ ద్వైతవాదులు కూడా అంతే ఏతదమృతమభయే తద్బ్రహ్మ ఇదంతా కూడా జీవుడే జీవుడికే వర్ణన ఇదంతా కూడా నాహ ఇదంతా పూర్వపక్షం నాహు అయమేం సంప్రమానం జానాతి అయమహమస్మీతి నో ఏవేమాని భూతాని అయితే సుషుప్తావస్థలో ఉన్నది కూడా జీవుడే అని చెప్పడంలో ఒక అబ్జెక్షన్ ఉంది ఏమిట అబ్జెక్షను ఈ సుషుప్తావస్థలో వీడు ఈ జీవుడని మనం అనుకున్నామే ఆత్మ ఈ జీవుడని పూర్వపక్షం వీడు తనను ఇదిగో నేనున్నాను అని తెలుసుకోవటం లేదు నాహ నా అహ అహ అంటే అహ అంటే ఆ ఖేదం అయ్యో అయ్యో వీడు లేకుండా పోయాడయ్యా నేను ఇదిగో ఉన్నాను అని తెలుసుకుంటున్నాడా తెలుసుకోవట్లేదు సో ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు పోనీ తనని తెలుసుకోవటం లేదు ఇదిగో ఇది వీళ్ళందరూ ఉన్నారు నా భార్య నా పిల్లలు పంచభూతాలు జగత్తు అదేమన్నా తెలుసుకుంటున్నాడా అది తెలుసుకోవటం లేదు ఇప్పుడు వీడే వీడే జీవుడు అంటే మరి తనని తెలుసుకోవాలి ఇతరాన్ని కూడా తెలుసుకోవాలి కదా మరి సుశుక్త్యవస్థలో ఉన్నది కూడా జీవుడే అని ఎలాగ చెప్పడం వాడు తెలుసుకోవటం లేదు కదా అని ఒక శంక చేసుకుని ఇతిచ సుసూప్తావస్థాయా దోషముపలభ్య పెద్ద ప్రకరణ అక్కడ బ్యాక్ అండ్ ఫోర్త్ అనేక విషయాలు చర్చించారు శంకరుల సంగ్రహంగా మన ముందు దాన్ని పెడుతున్నారు సో అక్కడ ఏమయ్యా అదే ఆత్మ సుషుక్తిలో వచ్చిందంటావు అదే ఆత్మ అంటే నేనున్నాను వీళ్ళందరూ ఉన్నారని తెలుసుకుంటున్నాడు స్వప్నంలో కూడా అలాగే ఉంది కానీ సుషుప్తంలోకి వచ్చేప్పటికీ అది ఇది లేదు అదీ లేదు అదే ఆత్మ ఎలా అవుతుంది అని ఒక శంకని చేసుకుని ఆ శంక్య సమాధానంగా ఏతం వే భూయ అనువ్యాఖ్యా నో అన్యత్ర ఉపక్రమ్యా దానికి ప్రజాపతి గారు సమాధానం చూడు ఇదే ఆత్మని నీకు నేను మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తలో ఓ ఆత్మ స్వప్నంలో మరో ఆత్మ సుశుక్తిలో ఇంకో ఆత్మ అని అనుకోవద్దు అయితే జాగ్రత్త సుశుక్తి రెండింటికి కలిపి ఒకటి జాగ్రత్త స్వప్నాలకు ఒకటి సుశుక్తి మరొకటి అనుకోద్దు ఇదే ఆత్మ చెప్తున్నానయ్యా నీకు నో ఏవ అన్యత్ర ఎస్మాత్ ఈ ఆత్మ కంటే వేరే ఇంకొకటి ఏమీ లేదు అని మొదలుపెట్టాడే మధుర్విటీ శరీరసంబంధనిపూర్వకం ఏష సంప్రసాద అస్మారీరా సముత్య పరం జ్యోతిపంపేణ అభినిష్ప స ఉత్త జీవమేవా శరీరాత్ సముత్తం ఉత్తమ పురుషం దర్శయతి అని ఆ సుష్త అవస్థను మరి కొంచెం వివరిస్తున్నాడు ప్రజా ఆయన ఏమంటున్నాడంటే చూడు ఇదే ఆత్మ ఈ ఆత్మే వేరే కాదు ఇటు వచ్చి అవస్థలో ఈ ఆత్మకి ఓ దేహంతో సంబంధం ఉంది ఈ దేహం నేను నాది అని ఓ సంబంధం ఉంది స్వప్నంలోనూ ఉంది దీనికి వచ్చిన సమస్య అదే సుశుప్తిలో లేదు కాబట్టి జాగ్రత్త స్వప్నాల్లో ఈ ఆత్మకి ఉన్న దోషము శరీర సంబంధం ఏది అది కల్ప్రిట్ సుషుప్తిలో అది అని చెప్తున్నాడు అలాగే వ్యాఖ్యానం చేస్తూ ఆయన అంటాడు ఏష సంప్రసాద ఈ ఆత్మ సుషుప్తావస్థ సంప్రసాదమైనది అంటే మనస్సులో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా పోయింది నిద్ర చేసి మేలు ఇంత అంతా కాదు నిద్ర చేసి మేలు ఎంత శ్రమైనా సరే ఫిజికల్ మెంటల్ రెండు కలిసే ఉంటాయి మీకు ఫిజికల్గా శ్రమవుతున్నప్పుడు అయ్యో చాలా శ్రమైపోతోంది నేను తట్టుకోలేకపోతున్నాను అని మెంటల్ శ్రమ కూడా వచ్చేస్తుంది ఈ రెండు రకముల శ్రమ ఎప్పుడూ కలిసి ఉంటాయి వీటి నుండి రక్షణ ఇచ్చేది నిద్ర ఆ నిద్ర అంత గొప్పది సంప్రసాద అది మనస్సుకి గొప్ప విశ్రాంతినిస్తుంది ఎందువల్ల అస్మాత్ శరీరాత్ సముథాయ ఈ శరీరము నుండి పైకి లేచి దీన్ని పైకి లేవడం అంటే వీళ్ళు ఈ శరీరంలో ఉండగా సినిమాల్లో పైకి లేస్తారు కదా అంటే శరీరం నుండి పైకి లేచి అంటే అది ఫిగరేటివ్ శరీరాభిమానం నుండి పైకి లేచి అని అర్థం అదే అర్థం దానికి పోనీ అర్థమే చెప్పుకుందాం మనం అంతేకాని ఈ సినిమా అర్థం చెప్పుకుంటున్నాం అది తప్పదు ఎలాగ ఉపనిషత్తు కదా ఈ శరీరము నుండి పైకి లేచి అంటే శరీరాభిమానాన్ని విడిచిపెట్టి అంటే ఇంకా వాడు జీవుడే అవుతాడు శరీరాభిమానం గలవాడు ఎవడు జీవుడే కదండి వాడే శరీరాభిమానాన్ని నిద్రపెట్టేశాడు ఎప్పుడైతే శరీరాభిమానాన్ని విడుదల పెట్టేశాడో ఆ పరంజ్యోతిలో కలిసిపోయాడు పరంజ్యోతి జ్యోతి అంటే ప్రకాశము వెలుగు చైతన్యమైన వెలుగే ఆ ధామ ఆ పరంజ్యోతిలో మెర్జేపోయాడు ఉపసంపద్య అప్పుడు వాడి యొక్క యథార్థస్వరూపము ప్రకటమైనది శ్వేనరూపేణ అభినిష్పద్యతే స ఉత్తమ పురుష వీడు ఉత్తమ పురుషుడు ఇప్పుడు చూడండి ఉపనిషత్తులు ఉపనిషత్తులలో ఎక్కడా పురుషోత్తముడు అనే మాట ఉండదు ఉండదు ఉత్తమ పురుషుడనే ఉంటుంది అంటే మీరు అనొచ్చు ఏమిటి తేడా చాలా తేడా ఉంది తేడా సృష్టించగలిగే వాళ్ళకి అంతా తేడాయే ఇప్పుడు ఉత్తమ పురుష అన్నారనుకోండి అది సమానాధికరణం ఉత్తముడైన పురుషుడు పురుషోత్తమ అంటే షష్ఠీ తత్పురుష చేసేస్తారు పురుషాణం ఉత్తమ సంస్కృత విభక్తి జ్ఞానం లేని వాళ్ళకి ఈ సమస్యలేమీ ఉండవు ఈ విభక్తి జ్ఞానం ఉన్న వాళ్ళకే వస్తాయి సమస్యలు లేదు పురుషులందరిలో ఉత్తము వీళ్ళందరూ మామూలు నారాయణ చెప్పిరెడ్డిగా మామూలు వాళ్ళు వీళ్ళందరూ ఇడలా విడలా గొప్పవాడులా ఉండొచ్చు ఉత్తు ఉత్తు ఉంటే ఉండొచ్చు ఉత్తమ పురుష పురుషోత్తముడు అంటే శివుడు మహావిష్ణువే అప్పుడు మరి శివుణ్ణి ఏం చేద్దాం శివుడు ఉత్పురుష మహావిష్ణువు మటుకు పురుషోత్త ఏక ఏవ ఏం పోదు శివుడు కూడా పురుషోత్తముడు ఒక్కడు మీరు దాంట్లో మళ్ళీ మీరు రెండు అద్వైతం పురుషోత్తముడు ఒక్కడు అది విష్ణు ఒక్కడే అని ఈ విధంగా దాన్ని ఎంత కలగాపరకం చేయాలో నేను ఇంకా చాలా సౌమ్యంగా చెప్తున్నా మా నాన్నగారు ఆయన చాలా ఏమిటి రాయిలా పాటు చేసేసారు వీళ్ళని పాపం లేదా తన సొత్తంతా వీళ్ళు పట్టుకుపోయారట్టుగా ఫీల్ అయ్యింది ఈ ద్వైతాచార్యులు చేసేటువంటి కాలుష్యం ఇది ఎంత ఎక్కువగా ఉందని పాపం ఫీల్ అవుతూ ఉండేవాళ్ళ నిజంగా ఎందుకంటే వాక్యము వాక్యము యొక్క అర్థము తాత్పర్యము అన్ని కళ్ళకి కట్టినట్లు కనపడుతుంటే వీళ్ళు చేసేటువంటి అల్లరి తొంటరి ధనాన్ని చూసి బా ఏమో బా ఇది అని కష్టపడిందో ఎనీవే ఎనీవేది పాయింట్ ఈజ్ ఆ వీడు స్వరూపంలోకి వచ్చాడు వచ్చే ఉత్తముడైన పురుషుడైనాడు పురుషోత్తముడు కాదు ఉత్తముడైన పురుషుడైనాడు అంటే వీడు ఎవడు వీడు జీవుడే అవుతాడు పరమాత్మకి ఈ ప్రారంభం అంత ఎందుకండి పరమాత్మ వాళ్ళు ఇక్కడ ఇక్కడ కష్టపడ్డం అక్కడ కష్టపడడం పైకి రావడం ఇది చేయడం అది చేయడం అప్పుడు ఏదో అవడం అదంతా జీవుడు పడే కదా ఇది జీవమేవా ఈ పక్షంలో కూడా జీవుడి గురించే చెప్తున్నారు ఇటొచ్చి జీవుడు జాగ్రత్త స్వప్నాల్లో శరీరంతో అతుక్కుపోయి ఉన్నాడు సుషుప్తంలో శరీరం నుంచి పైకొచ్చాడు ఆ కారణంగా సంప్రసన్నుడైనాడు ఉత్తముడు కూడా అయ్యాడు ఆ విధంగా మనకి వేదం చెప్తోంది ఉపనిషత్తు చెప్తోంది తస్మాత్ అస్థిసంభవ జీవే పారమేశ్వరాణ ధర్మానాం అంతకుముందు ఒక పెద్ద ఇబ్బంది ఏమిటంటే జీవుడని చెప్పడంలో వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమిటంటే అపహత పాప ఎలా అవుతాడు జీవుడు ఎలా అవుతాడయా తర్వాత అమృతం అభయం బ్రహ్మ ఇవన్నీ జీవుడే అని ఒక శంక ఒకటి పీడిస్తోంది ఇప్పుడు దానికి పరిష్కారం కూడా దొరికిపోయింది ఎందుకని ఆ జీవుడే ఈ విధంగా శరీరం నుంచి పైకొచ్చి ఉత్తమ పురుషుడైనాడు అంటే ఆ ఉత్తమ పురుషుడైన సందర్భంలో అపహత పాముడవుతాడు అభయుడవుతాడు అమృతుడవుతాడు గొప్పవాడవుతాడు బ్రహ్మవుడంటే గొప్పవాడవుతాడు కాబట్టి ఆ లిస్టు అంతా కూడా మీరు సర్దుబాటు చేసేయొచ్చు అమ్మాయ ఒక చిన్న ఇబ్బంది ఉంది స్టికింగ్ పాయింట్ అది కూడా స్మూదన్ ఉత్తమ పురుషుడైపోయినాడు కనుక ఈ జీవుడు పరమేశ్వరునిలో ఉండే ధర్మాలు కొన్ని ఉంటాయి అవి ఈయనకొచ్చేస్తాయి వాళ్ళు ఎలా చెప్తారో తెలుసు అంటే ద్వైతులు ద్వైతులను ఎందుకు అంటున్నారంటే ఇదంతా కూడా ద్వైతవాదం వీడు అలా వైకుంఠం పొలిమేరల్లోకి వెళ్ళేప్పటికీ రెండు చేతులు పోయి నాలుగు చేతులు వస్తాయి దాకా కోలముఖంగా ఉండేవాడు విష్ణువు యొక్క గుండ్రటి ముఖం వీడికి అంతకుముందు చి ఈ చింపిరి కళ్ళు ఉండేవి చిన్న చిన్న కళ్ళు ఇప్పుడు పద్మపత్ర విశాలాక్షుడుగా విష్ణువు యొక్క నేత్రాలు వీడికొస్తాయి చేతులో గద పట్టుకుంటాడు విష్ణువు యొక్క రూపం వీడికొస్తుంది అని దీనికి సారూప్య ముక్తి అని పేరు అలా అంటే పరమేశ్వరునికి కొన్ని ధర్మాలు వీడికొచ్చేస్తాయి కానీ వాళ్ళు మళ్ళీ హెచ్చరిక కూడా చేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకో కొన్ని ధర్మాలు మాత్రమే అన్ని ధర్మాలు కావు మళ్ళీ పరిస్థితిని చెరగొట్టేవరైతే చేయట్లు ఉదాహరణకి జగత్ సృష్టి స్థితి లయాలు వీడికి రావు అవి మాత్రం ఆయనవే ఆ కొన్ని ధర్మాలు మాత్రం కొన్ని వస్తాయి ఇంతకీ ఈ కథకి తాత్పర్యం ఏంటంటే వీడు జీవుడే అతరస్ అంతరాకాశీ జీవేవోక్త కాబట్టి దహరోస్మిన్ అంతరాకాశ అని చెప్పబడిన ఆ దహరాకాశము జీవుడే ఈశ్వరుడు కాదు ఇది చేత్ కశ్చిద్ బ్రూజాత్ చేతనుంది కదా సూత్రంలో చేత్ అంటే అర్థం ఎవడైనా ఇల్లా కనుక చెప్పినట్లయితే ఎవడైనా ఏం మహాభాగ్యం బోలంతమంది ఇలాగే చెప్తారు ద్వైతవాదులందరూ అలాగే చెప్తారు తర్వాత దాంట్లో ఏమవుతుందంటే మనకి ఆ పెద్దతనాన్ని నెట్టి మీద వేసుకోవటంలో కూడా భయం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని ప్రెసిడెంట్ చేస్తున్నాం మేము అన్నారనుకోండి అయ్యో పోద్దండి నాకు తెలిసింది ఏంటంటే ఎందుకని ఏదో నేను నా గూడులో కాలక్షేపం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ గిరి అని ఈ బరువు నా రెట్టిమే పెట్టుకుంటే నేను ముయలేదేమో అని భయపడతాడు మనిషి భయపడతాడు మాముగా మీకు సంగతి తెలుసు లేదో ఎల్డీసీ ఉంటాడు యూడిసి ప్రమోషన్ ఇస్తామంటే భయపడతాడు ఎందుకని ఇప్పుడు మొత్తం సెక్షన్ అంతకి తనే ఇన్ఛార్జ్ కావాలి ఇంతకుముందు ఎల్డీసీగా అయితే గంట కొట్టినప్పుడు లోపలికి రావడం గంట ముగిగానే లేదు ఇప్పుడు అలా కొట్టదు ఈ కొత్త బాధ్యత స్వీకరించాలి పెద్దతనంతో పాటుగా బాధ్యతలు వస్తాయి భయం అదే భయం చేత ద్వైతాచార్యులు భయపడుతూ ఉంటారు పైగా భయపడ్డ అది భక్తుని యొక్క లక్షణం కూడా పాఠం చేస్తారు భయంలో ఉండాలి అని అలాగా కాబట్టి నేనే దేవుడు అని అంటే అమ్మో నోనో ఆ విధంగా కాబట్టి జీవుడే ఏవో కొన్ని పరమేశ్వర ధర్మాలు ఉన్నప్పుడు కూడా జీవుడే అని మొత్తాన్ని జీవభావాన్ని ఎవడైనా నిలబెట్టే విధంగా చెప్పినట్లయితే తంప్రతి బ్రూయా వాడిని ఉద్దేశించి ఇలా సమాధానం చెప్పాలి సూత్రం ఏమని ఆవిర్భూత స్వరూపస్తూ అని సమాధానం చెప్పాలి కాదయా అలా కాదు నీ మొహం తూ నువ్వు ఆ సరిగ్గా అర్థం చేసుకోలేదు తు శబ్ద పూర్వపక్ష వ్యావృత్యర్థ సో తూ అనే మాట పూర్వపక్షాన్ని త్రోసిపుచ్చడం కోసం చెప్తా తూ అంటారంటే అంతేగాని నీ చెప్పిన తప్పు అలా అనరు తూ అంట సూత్రం కదా పైగాను నువ్వు ఇంతదాకా బిల్డప్ చేసేవే ఒక పెద్ద ప్రాసాదం కట్టినట్టుగా కట్టారు ఇదంతా కూడా తప్పు నోత్తరస్మాదీ వాక్యా ఇహ జీవస్ ఆశంకా సంభవతీత్యర్థ అంటే పూర్వపక్షంలో ఏమని చెప్పారంటే జహరాకాశహాన్నది జీవుడే అనే సందర్భం ఉందండి ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి ప్రజాపతి సంవాదంలో ఈ దహరాకాశము జీవుడే అని ప్రోద్బలం చేసే విధంగా సెక్షన్ అంతా ఉన్నది అని వాడు చెప్పాడు ఆ విధంగా లేదు ప్రజాపతి సంవాదాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు అక్కడ మీ యొక్క జీవాశంక సపోర్టు నీకు దొరకదు అని అర్థం అంటే ఇంతదాకా మనం చదివిన దాన్ని అంతని మళ్ళీ రీహ్యాష్ ఈ కన్ఫ్యూషన్ అంతా మళ్ళీ కరెక్ట్ చేసుకురావాలి పెద్ద కార్యక్రమం కాబట్టి జీవుడనే ఆశంకకు తావు లేదు అని అర్థం కస్మాత్వ అని ఇప్పుడు సిద్ధాంతం ఎవిర్భూతస్వరూప జీవో వివక్ష్యతే ఆ ప్రజాపతి ఇంద్ర సంవాదం సెక్షణలో కూడా అక్కడ కూడా జీవుడి ప్రసంగం వచ్చింది కానీ ఎటువంటి జీవుడు అజ్ఞానంలో ఉంటూ సంసారంలో పొట్టుకుపోతున్న జీవుడు కాదు అక్కడ వచ్చిన జీవుడు ఆవిర్భూత స్వరూపుడు అంటే తన స్వరూపాన్ని ఆవిష్కరించుకున్న జీవుడు యొక్క ప్రసంగం తన స్వరూపాన్ని ఆవిష్కరించుకున్న జీవుడు అంటే వాడు దేవుడు అర్థం తన స్వరూపాన్ని తెలుసుకోని జీవుడే జీవుడు స్వరూపాన్ని తెలుసుకున్న జీవుడు అని ఇంకా జీవుడు అని అంటే పూర్వగత్య ఆ క్షణం వరకు వీడు స్వరూపాన్ని తెలుసుకోలేదు కాబట్టి జీవుడుగా వ్యవహరింపబడ్డాడు ఇది ఎలాగంటుందంటే ఎోర స స్థాను ఏదైతే చూరుడో అధి అక్కడికి చోరుడే ఉన్నాడు స్థానువే కదా ఉన్నది కరెక్టే అక్కడ చోరుడు వేడు స్థానువే ఉన్నది స్థాను అంటే కొయ్య కానీ నువ్వు ఈ ఉత్త పూర్వక్షణం వరకు అది చోరుడు చోరుడు చోరుడ నువ్వు అనుకున్నావా లేదా ఆ దృష్ట్యా కాబట్టి నేను జీవుడననే భ్రమదృష్ట్యా ఆవిష్భూత స్వరూప అని అదే జీవుణ్ణి ఎలా ప్రకటించాను కాబట్టి ఉన్నది పరమాత్మయే చూద్దాము ఆవిర్భూతం స్వరూపం అస్యేతి ఆవిర్భూత స్వరూప ఆవిష్కరించుకునబడిన అంటే ఆవిహి అంటే ఏమిటో తెలుస్తుందండి ఆవిహి అంటే దీపం వెలగడం ఆవిహి అంటే దీపం వెలిగింది చీకట్లో ఉన్నారండి ఆవిహి దీపం వెలిగింది అప్పుడేమవుతుంది అన్నీ స్పష్టంగా కనపడతాయి అది ఆవిష్కారము అంటే సో ఆవిష్కరించుకొనబడిన స్వరూపము గలవాడు అటువంటి జీవుడు గురించి మనం అక్కడ మాట్లాడుతున్నాము సో ఆవిర్ ఆవిర్భూత స్వరూప బహుదీసమాసం ఆవిర్భూతం స్వరూపం ఎస్య సహ శంకరుడు ఎస్ సహా అనరు అస్య అని అంటారు భూతపూర్వగత్యా జీవవచనము లేవంటే ఆవిర్భూత స్వరూపం ఆవిష్కృతం అయిపోతే ఇంకా బ్రహ్మేగాని జీవుడేమిటి అంటే భూతపూర్వగత్య జీవవచ ఇంతకుముందు ఉండే పరిస్థితిని బట్టి జీవుడు ఇప్పుడు వీళ్ళ దగ్గర బ్రహ్మచారిగా ఉండేవాడు భోజనానికి దానికి వచ్చేవాడు అతను ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు ఉద్యోగం వచ్చింది కలెక్టర్ అయ్యాడు మన మన మన బ్రహ్మచారి కలెక్టర్ అయ్యాడు కలెక్టర్ రా అంటారు వాడు బ్రహ్మచారి ఎందుకు అవుతాడు కలెక్టర్ కదా అంటే నిన్నటిదాకా మన ఇంటికి వచ్చి భోజనం చేసిన వాడు అని నిన్నటిదాకా ఉన్న బ్రహ్మచారి ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు భూతపూర్వవ వచనం వీడు అజ్ఞానం మనిషి అజ్ఞానంలో ఉంటాడు మానవుని యొక్క లక్షణం ఏమిటంటే వీడు అజ్ఞానంలో ఉంటాడు కానీ నేను అజ్ఞానంలో ఉన్నాను అని తెలుసుకో పెద్ద సమస్య ఒకసారి నేను అజ్ఞానంలో ఉన్నాను అని తెలుసుకుంటే దాని నుంచి బయటపడిపోతాను బయటపడిపోవడానికి దారి ఏర్పడు కొంచెం ఉత్సాహం కూడా కలిసి కలిగి ఉండాలి ఏటో ఇక్కడ కూర్చోండి ఇక్కడ బాగులేదు ఈ సీటు బాగులేదు అన్నప్పుడు అక్కడ ఇంకో సీటు బాగుంది అంటే వీళ్ళు లేచి వెళ్ళి దాంట్లో కూర్చోవాలి మొన్న ఇక్కడే కాలక్షేపం చేస్తాను ఇప్పుడు లేచి ఓపిక లేదు అంటే చాలామంది అలా ఉంటారు అందుకోసం అలా చెప్పారు కాబట్టి భూతపూర్వగత్యా జీవవచనమే తప్ప అక్కడ జీవత్వము అదే వస్తు వస్తుతత్వమని చెప్పడం ఎందుకు తాత్పర్యము లేదు ఏ తదుక్తం భవతి అయితే ఇప్పుడు మొత్తం ఆ పూర్వపక్షంలో ఉండే ఆ వరస అదంతా దాని దాన్ని ఈ విధంగా మీరు అదేమంటే ఎషోక్షిణీలక్షారం నిర్దిశ్య ఉదశరామ్రాహ్మణేన శరీరాత్మతాప్య ఏతన तमेवा तमे व्याख्येयन आकष्य स्वप्नसुषुप्त्रमेण पर ज्योतिपसंपनूपेनप्य पारिस्व పరం బ్రహ్మా త్రూపతయాీవం యాచష్ట రూపేణ అక్కడ క్రమం ఇదండి ఇక్కడ క్రమం ఏంటంటే ఇలా ప్రారంభించాడు ప్రజాపతి ఈ కంట్లో పురుషుడెవడున్నాడో వాడు అని మొదలుపెట్టాడు ఆత్మ యష ఆత్మ అని మొదలుపెట్టారు కంట్లో పురుషుడు అంటే కన్ను పురుషుల్లోకి వెళ్ళదు ఇప్పుడు శాఖ శాఖాచంద్ర న్యాయం అంటారు ఇటండి చంద్రుడేడి అంటే అదిగో ఆ కొమ్మ ఆ చెట్టు కొమ్మ పైన ఉన్నాడు అంటే తీరా మీరు చంద్రుల్ని చూశాక ఆ చంద్రుల్లో చెట్టు కొమ్మ ఉంటుందా ఉండదా ఉండదండి చంద్రుల్లో చెట్టు కొమ్మ ఉండదు ఇప్పుడు ఆ మత్స్సు చూడరా ఆ మత్సగలవాడు చంద్రుడు అంటే ఆ మత్స చంద్రుల్లో ఉంటుంది ఏమంటే వీడు మత్సదాకా ఎక్కడి నుండి అసలు చంద్రుడు ఎక్కడ నడుగుతుంటే ఈ కొమ్మ మీద ఉన్నాడు చంద్రుడు అంటే కొమ్మ చంద్రుల్లో ఉండదు కదండి అలాగే చూడు పురుషుడు పురుషుడంటే ఎవడు ఎవడంటే చూడు కన్ను నీ కన్ను చూపు చూడును చూపుని పరిశీలించు ఆ చూపులో అనుభవానికి వస్తున్నవాడు అయ్యో కుర్చీలో కూర్చోండి సో చూపులో అనుభవానికి వస్తున్నవాడు అంటే శుద్ధ చైతన్య స్వరూపుడు అనుభవ స్వరూపుడు అనుభవమే స్వరూపంగా గలవాడు మరి ఆ అనుభవంలో కన్ను చూపు ఇవన్నీ ఉంటాయా ఉండవు ఉండవు కంటికి ఏదైనా కాపుకు పెట్టుకుంటే అది కూడా వెళ్ళదు అనుభవంలోకి కన్నే వెళ్ళదు ఇంద్రియం కూడా అనుభవంలోకి వెళ్ళదు ఎటొచ్చి ఆ ద్వారా సమీపంగా అంటే దగ్గరగా తెలుపుడు చేయబడే పురుషులు అనుభవస్వరూపమైన పురుషుడు అని అలాగా ఏషోక్షిణి అక్షిరక్షితం ద్రష్టారం నిర్దిశ్య ఆ తర్వాత ఏం చేశారంటే ఒక శంక ఉంటుంది ఈ పురుషుడు ఉన్నాడే వీడు దేహంతో కలిసే ఉన్నాడు ఎప్పుడు చూసినా దేహంతో కలిసి ఉన్నాడు కదా ఎప్పుడు చూసినా దేహంతో కలిసి ఉంటే వీడికి దేహం యొక్క సంబంధం ఉండాలి అని ఒక శంక ఉంటుంది ఆ శంకని పోగొట్టుట కొరకై ఒక సెక్షన్ ఉంది దానికి ఉదశరావ బ్రాహ్మణము అని అక్కడ ఏం చేస్తారంటే ఒక పళ్ళెం పెద్ద పళ్ళెం ఒకటి తీసుకుని మట్టితో చేసింది పెద్ద మూకుడు పెద్ద మూకుడు తీసుకుని దాంట్లో నీళ్లు పోసి వీళ్ళని వెళ్ళి ముఖం దాంట్లో చూసుకోమంటాడు వీళ్ళు బ్రహ్మచారులుగా ఉండడం చేత ముఖం అంతా జుట్టు పెరిగిపోయి ఉంటారు చూసుకుంటారు చూసుకుని తర్వాత ఏం చేస్తాడంటే మీరు ఒకసారి బార్బర్ షాప్కి వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా తయారయ్యండి అంటాడు కానీ మళ్ళీ చూసుకోమంటాడు మళ్ళీ చూసుకుంటాం మళ్ళీ చూసుకుంటే వీళ్ళకు ఒక సంగతి స్పష్టమవుతుంది తమ కళ్ళల్లో తమతో అనుభవానికి వచ్చేటువంటి ఆ అనుభవ స్వరూపం ఏది ఆ అనుభవ స్వరూపము ఈ జుట్టుని సంస్కరించుకోవడానికి పూర్వం ఎలా ఉందో జుట్టును సంస్కరించిన తర్వాత కూడా అలాగే ఉంది కాబట్టి దేహానికి చేసే సంస్కారాలు ఆ అనుభవ చైతన్యంలోకి ప్రవేశించవు అని వీళ్ళు తెలుసుకున్నారు ఎక్స్పెరిమెంట్ ఆ విధంగా నీకు శరీర సంబంధం లేని చైతన్య స్వరూపుడవు సుమానువు అని బోధించాడు ఆయన ఆ విధంగా బోధించి చేతంతేవతే నీకు అదే ఆత్మను గురించి చెప్తున్నాను సుమా ఇంకా టాపిక్ మారదు అదే ఆత్మ దట్ ఈస్ ది ఓన్లీ టాపిక్ పునఃపున ఎన్నిసార్లు వీళ్ళకి సందేహం కలిగిన నేను అదే ఆత్మల గురించి చెప్తున్నా తప్ప అంటే జాగ్రత్త అవస్థలో చెప్పినప్పుడు అదే ఆత్మ స్వప్నం చెప్పినప్పుడు అదే ఆత్మ సుశుక్తి అదే ఆత్మ ఎక్కడికి వెళ్ళినా అదే ఆత్మ తప్ప మరొక టాపిక్ మారలేదు అలా ఎందుకు చెప్పాలంటే వీడు రెండు ఆత్మలు ఉన్నాయి మూడు ఆత్మలు ఉన్నాయి నాలుగు ఆత్మలు ఉన్నాయని పారిపోతాడు బహు బహుత్వంలోకి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవడానికి వీలు లేదు అలా గట్టిగా బిగించి కట్టి పెట్టి అన్నదాన్ని ఏతంతేవతే ఇదే ఆత్మను నీకు మళ్ళీ ఇంకోసారి వ్యాఖ్యానిస్తున్నాను అని చెప్పి స్వప్నావస్థని చెప్పి అదే ఆత్మని స్వప్న పురుషుడుగా ప్రతిపాదించి జాగ్రత్త ఉండే పురుషుడు ఎలాగూ ఉన్నాడు తర్వాత సుషుప్తంలో కూడా అదే ఆత్మని ప్రతిపాదించి ఆ ఆత్మయే తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని దేహ సంబంధాన్ని విడనాడి ఆ శుద్ధ చైతన్య జ్యోతి పరంజ్యోతి ఉపసంపద్య దానిలో విలీనమై తన యొక్క యథార్థస్వరూపము అంటే దేహ సంబంధము లేనిది దేహము యొక్క పరిచ్ఛేదములను ఆరోపించుకోనిది అగు శుద్ధమైన ఎట్టి హద్దులు సీమలు లేని దేశకాల పరిచ్ఛేదములు లేని అనుభవస్వరూపము ఆత్మ అని ఆ విధంగా చెప్పారు అప్పుడు దానికి ఉత్తమ పురుష వీడే ఈ జీవుడే ఆ ఉత్తమ పురుషుడైనాడు జీవుడు జీవుడుగా ఉండే ఉత్తమ పురుషుడవ్వడం కాదు జీవుడు అజ్ఞాన కల్పితమైన జీవత్వాన్ని విడిచిపెట్టి ఉత్తమ పురుషుడైనాడు నా జైవేన రూపేన జీవత్వాన్ని అట్టి ఉత్తమ పురుషుడయ్యాడనే వ్యాఖ్యానం చాలా తప్పది అలాగేమీ లేదు ఓకే విడిన తర్వాత కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణ నమగచ్చే పూర్ణస్